కీర్తన సంఖ్య నెబ్బై తొమ్మిది దైవకృతం బట చేత తన కర్మాధీనం బట కావలసిన సౌఖ్యంబులు కలుగక మానీనా ఎక్కడి దుఃఖ పరంపరలు ఎక్కడి సంసారంబులు ఎక్కడి జన్మము ప్రాణులకు ఎలా కలిగినది ఎక్కడి మోహ విడంబనము ఎక్కడి ఆశాబంధము ఎక్కడికెక్కడ నిజమైవి తానుండీనా ఈ కాంతలు ఈ ద్రవ్యములు ఈ కన్నుల వెడ ఆశలు ఈ కోరికలు ఈ తలపులు ఇట్టే ఉండీనా ఈ కాయంబు అస్థిరమనక ఈ దుర్దశలకు లోనై ఈ కల్మషముల పొరలగా ఇవి కడ దేవ దేవశిఖామణి తిరుమల దేవుని కృపగల చిత్తము పావనమీ దురితంబుల పాయకమానీనా ఆ విభుకరుణారసమున అతడేతను మన్నించిన ఆ వేడుకలు ఈ వేడుకలు ఆశలు చేసీనా